తిరుమల లీలామతం ముప్పై రెండవ అధ్యాయం వైశాఖ పక్ష దశమి శుక్రవారం కళ్యాణం దశమి నాడు శ్రీనివాసులు నారాయణపురంలో ఉదయాన్నే మంగళ స్నానం చేసి పురోహితుడైన వశిష్ఠునితో లోకరీతి తెలుపుతూ ఇలా అన్నాడు ఈనాడు రాత్రి ముహూర్తం గనక నేను లక్ష్మీదేవి ఉకుళాదేవి బ్రహ్మ మీరు మనం ఐదుగురం ఈ రోజు భోజనం చేయకూడదు అలాగే ఆడపిండ్లి వారి తరఫున ఆకాశరాజు అతని భార్య కన్యా తొండమానుడు పురోహితుడు వీరేదుగురు భోజనం చేయరాదు కుబేరునితో అంటాడు కుబేరా బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేయమని ఆకాశరాజుతో చెప్పు ముహూర్తం పదమూడు నాడులకు రాత్రి ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం నిషిద్ధం శ్రీనివాసుని విడిది నుండి కళ్యాణ వేదికకు ఆకాశరాజు ఎలా సాదరంగా సపరివారంగా వచ్చి మర్యాదలు చేసి తీసుకెళ్లాడో పురాణం విఫులంగా జరుగుతుంది విశ్వకర్మ నిర్మించిన సభలో మునిశ్రేష్ఠులతో శాస్త్ర చర్చ చేస్తున్న శ్రీనివాసుని భార్య ధరణీదేవి సమేతంగా పూజ చేసి ఇంద్రుని ఐరావతంపై శ్రీనివాసుని ఆసీనం చేసి బ్రహ్మరుద్రాదులు కుబేర గరుడ శేష వాయు వరుణ ఇంద్ర యమాది దేవతలు లక్ష్మీ సమ్మితుడై రాజగృహానికి తీసుకువెళ్తాడు ఆకాశరాజు తొండమానని భార్య కుంకుమోదకంతో కూడిన కుంభహారతి స్వామికి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందని పురాణం శ్రీనివాసుడి పాదాలు కడటానికి రాజు స్వామి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఆ విష్ణు పాదోదకాని తనపైన అందరిపైన రాజ్యమంతటా ప్రోక్షణ జయించాడట ఆకాశరాజు ముహూర్తం సమీపించగా ఆకాశరాజు కోటి సువర్ణ నాణములు కానుకగా ఇచ్చాడట అది చూచి శ్రీనివాసుడు నాకీ ధనమెందులకు అంటూ రత్నఖితమైన ఆభరణములు నా సర్వాంగములకు ఇము అని చెప్తాడు భవిష్యోత్తర పురాణం రాజు శ్రీనివాసునికి ఇచ్చిన ఆభరణాల వర్ణన చేస్తుంది నూరు తులముల బంగారు కెరీటం అదే బరువుగల నడుము పట్టి భుజకీర్తులు నూపురములు రెండు నాగభుజభూషణములు భుజముల వరకు ఏళ్లాడే ముత్యముల చేసిన కర్ణభూషములు ముప్పై రెండు బరువు కలిగిన నవరత్న ఖచ్చిత కంకణములు నాగభూషణ ద్వయము నూట పదకొండు తొలముల కలిగిన బంగారు వజ్ర సంబంధితమైన సూత్రము పాదుకలు అరవది తొలాల బంగారు భోజన పాత్ర చెంబు పంచపాత్రలు అరవై నాలుగు పట్టు వస్త్రములు ఇలా ఒంటి నిండా ఆభరణాలు పెట్టి కన్యాదానం చేశారట శ్రీనివాసునికి ఆకాశరాజు వరుణి వధువు ప్రవర చెప్పి బృహస్పతి వశిష్ఠులు కన్యాదానం చేయించారు అత్రి గోత్రముని జన్మించిన సువీరుని ముని సుధర్ముని మనమరాలు ఆకాశరాజు పుత్రిక అయిన పద్మావతి అనే కన్యను యయాతి ముని మనముడు సూరసేనుని మనముడు వసుదేవుని కుమారుడు వశిష్ట గోత్రమున పుట్టిన శ్రీ వెంకటేశునితో వివాహం జరిగిందని పురాణం పెళ్లి తంతునంతా కంకణ ధారణ తాంబూల దక్షిణలు ఇచ్చిన వివరాలు కోటి సహస్ర సంఖ్యలో గోవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు పురాణం చెప్తూ వధూవర్లతో సహా అందరూ భూరి భోజనాలు రాత్రి చేశారట తర్వాత తర్వాత దినం కార్యక్రమాలు వివరించి మొత్తం వివాహం నాలుగు రోజుల కార్యక్రమంగా జరిగిందట ఐదవ రోజు అప్పగంతలు జరిగాయట నాభికి పాలు అద్ధి ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి దేవిని శ్రీనివాసునికి అప్పగించినట్టు చెప్తారు ఆకాశరాజు ధరణీదేవి పుత్రికా వియోగ దుఃఖంతో భోరను ఏడ్చారని వివరిస్తారు వారిని చూచి పినతండ్రి తొండమానుడు పద్మావతి సోదరుడు వసుధ ఎలా దుఃఖించారో వర్ణిస్తారు వీళ్లందరినీ చూచి వచ్చిన ఋషిమునులు ఎలా దారుణంగా ఏడ్చారో పురాణం వర్ణిస్తుంది తన విడిదిక్కి పద్మావతిని తీసుకెళ్లి గృహప్రవేశం చేసిన రీతి తర్వాత ఆమెను గరుడినిపై కూర్చోబెట్టుకుని తన నివాసానికి బయలుదేరిని కథనం పద్మావతిని పంపుతున్నప్పుడు ఆకాశరావు ఇచ్చిన వర్ణిస్తుంది పురాణం మూడు వందల పుట్ల పెసలు మహాభారం కలిగిన బెల్లం భారంగా చింతపండు వెయ్యి కడవల పాలు నూరు కుండల పెరుగు పదిహేను వందల నిండా నెయ్యి ఆవాలు మెంతులు ఇంగువ ఉప్పు పాకలల్లో నూనె రెండు వందల కుండల నిండా పంచదార ఇవి కాక దోస మామిడి పండ్లు అరటి గుమ్మడికాయలు కందమూలములు మిరియాలు ఉసిరికాయలు రెండు వందల తేనెకుండలు లెక్కలేనన్ని అరటికాయలు ఇచ్చారని వాటిని పదివేల అశ్వములు వెయ్యి ఏనుగులు ఐదు ఆవులు నూరు మేకలు రెండు వందల దాసీజనం మూడు వందల దాసజనాన్ని రకరకాల వస్త్రాలని రత్న ఖచిత మంచం పరుపులు దిండ్లు సారిగా ఇచ్చారట ఆకాశరాజు శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి సాయుధ్య మోక్షమిచ్చాడని పురాణం చెప్తుంది శ్రీనివాసుని కళ్యాణం జరిగిన నారాయణపురం తిరుపతికి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ ఒక శ్రీనివాసిని ఆలయం పద్మావతి ఆలయం ఉంది ఈ దేవస్థానాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోనే ఉన్నాయి ఇక్కడే భగవంతుని కళ్యాణం జరిగింది కనుక ఈ ప్రదేశంలో భగవంతుని విశేష సన్నిధానం ఉంది ప్రతిరోజు దేవస్థానం వారు ఇక్కడ కళ్యాణం చేసే ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామి వారి కళ్యాణం చేయించడం మహా విశేషం ఇక్కడ గృహస్థలు కూడా వారి పిల్లలకు పెళ్లి చేయించే సావకాశం దేవస్థానం కల్పించి కళ్యాణ మంటపాలు కట్టించి ప్రోత్సహించాలి తాను ఆరో మాసం వరకు పర్వతాన్ని ఎక్కనని దీక్ష తీసుకున్నానని అగస్టుని ఆశ్రమంలో ఆరు నెలలు ఉంటానని చెప్పి దేవతలు ఋషిమునులందరినీ వారి వారి ప్రదేశాలకు వస్త్రాలు లు వారి వారి యోగ్యత అనుసారం ఇచ్చి పంపుతాడు శ్రీనివాసుడు లక్ష్మీదేవి మరల కరివీరపురానికి వెళ్ళిపోయిందట అగశాస్త్రము ఇప్పటి చంద్రగిరి తొండవడ శ్రీనివాస మంగాపురం ప్రాంతంలో ఉండి ఉండాలి ఈ మూడు గ్రామాలు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి కళ్యాణ మంగాపురంలోనే కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయం ఉండటం విశేషం శ్రీనివాసుడు తన వివాహం తర్వాత కొండ ఎక్కకుండా ఆరు నెలలు ఇక్కడే ఉన్నట్లు నమ్మకం ఇక్కడకు చాలా దగ్గరలోనే తొండవాడలో అగస్తేశ్వర ఆలయం ఉంది ఇది అగస్త్యముని సువర్ణముఖి నదీ తీరంలో ప్రవిష్టించిన శివలింగం అంటే ఈ శ్రీనివాస మంగాపురంలోనే అగస్సుని ఆశ్రమం ఉందని అక్కడే శ్రీనివాసుడు తన నూతన వధూమణి పద్మావతితో ఆరు నెలలు ఉన్నాడని తెలుసుకోవాలి ఇలా శ్రీనివాస కళ్యాణ వృత్తాంతాన్ని జనక మహారాజుకు శతానందుడు చెప్పాడని సౌనకాది మునులకు సూతుడు చెప్పాడని అంటూ ఈ కళ్యాణ చరిత్రను భాగ్యం ఏమిటో కూడా చెప్తుంది పురాణం కోటి కన్యాదానం వల్ల ఏ ఫలం వస్తుందో భూమిని అంతా దానం చేస్తే ఎంత ఫలం వస్తుందో ఆ ఫలం ఈ కథ భక్తితో విన్నా చదివినా కలుగుతుంది ఎవరు శ్రీనివాసుని వివాహ మహోత్సవం చేయిస్తారో వారికి శ్రీనివాసుని అనుగ్రహంతో వారింట్లో అలాంటి ఉత్సవం జరుగుతుంది అని చెప్తూ జనకరాజుతో శతానందుడు చెప్పాడట నీ కొరకు ఈ శ్రీనివాసును వివాహం చరిత మహాత్మ్యాన్ని చెప్పింది ఎవరు ఈ వివాహ చరితమును మహాత్మ్యమును చేర్చి ఇతరులకు చెప్పెదరో ఎవరు విందురో ఎవరు పారాయణ చేయురో వారి అన్ని కోరికలు ఫలించను వినినంతనే సుఖము గలుగును ఇది ఎల్లెడలా మంగళప్రదము అని ఫలశ్రుతి చెప్పాడట